నువ్వు చదువుతున్న పుస్తకం ఏమిటి వినిపించటం లేదా అన్నం తింటూ ఏమిటి చదువుతున్నావు అన్నం తింటూ చదవటం లేదు చదువుతూ అన్నం తింటున్నాను రెండూ ఒకటే అట్లా అన్నం తింటూ నవల చదవకు ఏ అన్నం తింటూ నవల చదవటం మంచిది కాదు ఇది నవల కాదు నీకు సరిగ్గా కనిపించటం లేదా కనిపిస్తున్నది అది నవలే అబద్ధమాడుతున్నావు ఏమిటి పెద్దగా చెప్పు నువ్వు అంటున్న మాటలు ఎవరికీ వినిపించటంలేదు నేను పెద్దగానే మాట్లాడుతున్నాను నా మాటలు అందరికీ వినిపిస్తున్నాయి అందరూ వింటున్నారు కూడా నువ్వు నవల చదువుతున్నావు అందుకే నీకు వినిపించటంలేదు అన్నం తిను తర్వాత నవల చదువు ఆపుతున్నావా లేదా ఏమిటి ఆలోచిస్తున్నావు నేను ఏమీ ఆలోచించటం లేదు సరే ముందు నాకు ఈ విషయం చెప్పు నువ్వు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్లటం లేదు రిపీట్ స్టార్ట్ గోపీ నువ్వు చదువుతున్న పుస్తకం ఏమిటి నువ్వు చదువుతున్న పుస్తకం ఏమిటి వినిపించటం లేదా వినిపించటం లేదా అన్నం తింటూ ఏమిటి చదువుతున్నావు అన్నం తింటూ ఏమిటి చదువుతున్నావు అన్నం తింటూ చదవటం లేదు అన్నం తింటూ చదవటం లేదు చదువుతూ అన్నం తింటున్నాను చదువుతూ అన్నం తింటున్నాను రెండూ ఒకటే రెండూ ఒకటే అట్లా అన్నం తింటూ నవల చదవకు అట్లా అన్నం తింటూ నవల చదవకు అన్నం తింటూ నవల చదవటం మంచిది కాదు అన్నం తింటూ నవల చదవటం మంచిది కాదు ఇది నవల కాదు ఇది నవల కాదు నీకు సరిగ్గా కనిపించటం లేదా నీకు సరిగ్గా కనిపించటం లేదా కనిపిస్తున్నది కనిపిస్తున్నది అది నవలే అది నవలే అబద్ధమాడుతున్నావు అబద్ధమాడుతున్నావు ఏమిటి ఏమిటి పెద్దగా చెప్పు పెద్దగా చెప్పు నువ్వు అంటున్న మాటలు ఎవరికీ వినిపించటం లేదు నువ్వు అంటున్న మాటలు ఎవరికీ వినిపించటం లేదు నేను పెద్దగానే మాట్లాడుతున్నాను నేను పెద్దగానే మాట్లాడుతున్నాను నా మాటలు అందరికి వినిపిస్తున్నాయి నా మాటలు అందరికీ వినిపిస్తున్నాయి అందరూ వింటున్నారు కూడా అందరూ వింటున్నారు కూడా నువ్వు నవల చదువుతున్నావు నువ్వు నవల చదువుతున్నావు అందుకే నీకు వినిపించటం లేదు అందుకే అన్నం తిను తర్వాత నవల చదువు తర్వాత నవల చదువు ఆపుతున్నావా లేదా ఆపుతున్నావా లేదా ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమిటి ఆలోచిస్తున్నావు నేను ఏమీ ఆలోచించటం లేదు నేను ఏమీ ఆలోచించడం లేదు సరే ముందు నాకు ఈ విషయం చెప్పు సరే ముందు నాకు ఈ విషయం చెప్పు నువ్వు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్లటం లేదు ఎక్కడికి వెళ్లటం లేదు రవి అన్నం తింటూ చదువుతున్నాడు గోపి కాలేజీకి వెళుతూ నాతో మాట్లాడుతున్నాడు గోపి కాలేజీకి వెళుతూ నాతో మాట్లాడుతున్నాడు ఆమె పూలు కోస్తూ శ్యాలతో మాట్లాడుతున్నది ఆమె పూలు కోస్తూ శ్యామలతో మాట్లాడుతున్నది రవి చెప్తున్న మాటలు నాకు వినిపించటం లేదు రవి చెప్తున్న మాటలు నాకు వినిపించటం లేదు సరళ పాడుతున్న పాట చాలా బాగున్నది నువ్వు తింటున్న చపాతీలు బాగున్నాయా నువ్వు తింటున్న చపాతీలు బాగున్నాయా సరళకోస్తున్న పూలు ఏం పూలు సరళకోస్తున్న పూలు ఏం పూలు రవి ఆలోచిస్తున్నాడు రవి ఆలోచిస్తున్నాడు నువ్వు కూడా అన్నం వడ్డిస్తున్నది నువ్వు కూడా వడ్డించు చూపిస్తున్నాను నువ్వు కూడా నీ పుస్తకం చూపించు నువ్వు కూడా నీ పుస్తకం చూపించు డ్రిల్ లేదు వినిపించటం లేదు మాటలు మాటలు ఎవరికి వినిపించటం లేదు అంటున్న అంటున్న మాటలు ఎవరికి వినిపించటం లేదు నువ్వు నువ్వు అంటున్న మాటలు ఎవరికీ వినిపించటం లేదు పని చెయ్యి ఈ పని చెయ్యి నువ్వు నువ్వి పని చెయ్యి ముందు నువ్వి పని చెయ్యి సరే సరే ముందు నువ్వి పని చెయ్యి ఏమిటి పుస్తకం పుస్తకం ఏమిటి చదువుతున్న చదువుతున్న పుస్తకం ఏమిటి నువ్వు నువ్వు చదువుతున్న పుస్తకం ఏమిటి రవి రవి నువ్వు చదువుతున్న పుస్తకం ఏమిటి మాట్లాడుతున్నాడు రాస్తూ రాస్తు మాట్లాడుతున్నాడు ఉత్తరం ఉత్తరం రాస్తు మాట్లాడుతున్నాడు అతనికి అతనికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు శర్మ శర్మ అతనికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు సబ్స్టిట్యూషన్ రిల్ మాట్లాడుతున్నాడు ఏరుతూ మాట్లాడుతున్నాడు రవి పళ్లు తీసుకొస్తూ మాట్లాడుతున్నాడు రవి పళ్ళు తీసుకుపోతూ మాట్లాడుతున్నాడు కొయ్యి రవి పళ్ళు కోస్తూ మాట్లాడుతున్నాడు కొను రవి ంటూ మాట్లాడుతున్నాడు తీసుకోట్లాడుతున్నాడు చూపించు రవి పళ్ళు చూపిస్తూ మాట్లాడుతున్నాడు నేను పుస్తకం చదువుతున్నాను చూపించు నేను పుస్తకం రవి అన్నం వడ్డించు రవి వడ్డిస్తున్నాడు సరళ చదువుతున్నది ఆలోచించు సరళ ఆలోచిస్తున్నది మనం పాఠం రాస్తున్నాం చూపించు మనం పాఠం చూపిస్తున్నాం నాకు సినిమా వినిపిస్తున్నది కనిపించు నాకు సినిమా కనిపిస్తున్నది నువ్వు తీసుకొస్తున్న పుస్తకం నువ్వు చదువుతున్న పుస్తకం రవిది రాయి నువ్వు రాస్తున్న పుస్తకం రవిది తీసుకుపో నువ్వు తీసుకుపోతున్న పుస్తకం నువ్వు అట్ట పుస్తకం రవిది చూడు నువ్వు చూస్తున్న పుస్తకం రవిది రవి అన్నం సరళ నాటకం చూస్తున్నదా టీ తాగుతున్నదా నాటకం నాటూ టీ తాగుతున్నది సరళ టీ తాగుతూ నాటకం చూస్తున్నది గణపతి ఇంటికి వస్తున్నాడా రవితో మాట్లాడుతున్నాడా గణపతి ఇంటికి వస్తు రవితో మాట్లాడుతున్నాడు గణపతి రవితో మాట్లాడుతూ ఇంటికి వస్తున్నాడు పోలీసులు దొంగలను కొడుతున్నారా తీసుకుపోతున్నారా పోలీసులు దొంగలను కొడుతూ తీసుకుపోతున్నారు పోలీసులు దొంగలను తీసుకుపోతూ కొడుతున్నారు మీరు మామిడి పళ్ళు తింటున్నారా కోస్తున్నారా నేను మామిడిపళ్ళు తింటూ కోస్తున్నాను నేను మామిడిపళ్ళు కోస్తూ తింటున్నాను నువ్వు రాస్తున్న ఉత్తరం నాకు చూపించు నేను పుస్తకం కొంటున్నాను తింటున్నాడు రవి తింటున్న చపాతీలు నాకు చూపించు సరళ మావిడి పండు కోస్తున్నదే సరళ కోస్తున్న మామిడి పండు నాకు చూపించు మేము పూలు ఏరుతున్నాం మీరు ఏరుతున్న పూలు నాకు చూపించండి ఆమె కలం తీసుకుంటున్నది ఆమె తీసుకుంటున్న కలం నాకు చూపించు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ కనిపిస్తున్నది నేను ఆ ఇళ్లను చూస్తున్నాను ఆ నాకు నువ్వు గీస్తున్న బొమ్మ నేను చూస్తున్నాను నువ్వు గీస్తున్న బొమ్మ నాకు కనిపిస్తున్నది నీ పాట నాకు వినిపిస్తున్నది నీ మాటలు నేను నాకు వినిపిస్తున్నాయి గీత పాడుతున్న పాట రవి వింటున్నాడు గీత పాడుతున్న పాట రవికి వినిపిస్తున్నది